కాబట్టి అద్వైతమంతా మీకు ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి వ్యాప్తమవుతూ ఉన్నది అద్వైతం అంటే వాళ్ళకంత ప్రీతి నాలుగు రోజుల క్రితం నుంచి బహామాస్లో అద్వైత వేదాంత వేదా శివానంద యోగ వేదాంత సెంటర్ దాని పేరు బహామాస్ ప్యారడైజ్ ఐలాండ్ నేను రజం సార్లు వెళ్ళాను వాళ్ళు మళ్ళీ నా వెంట పడ్డా మీరు రావాలి రావాలని నా వల్ల కాదకా నేను రావట్లేదు అని ఫైనల్గా ఉత్తరం రాశాను వాళ్ళకి అంత శ్రద్ధ అద్వైత వేదాంతం ఇక్కడ ఇండియాలో ఎవరికే అక్కర్లే ఇండియాలో కావలసిన వాళ్ళు మీ వంటి దేవదుర్లభులైన శ్రోతలు ఎవరు కొద్దిగని ఉన్నారు లేవరు లేరని నేను అనను కానీ మొత్తానికి జనసామాన్యానికి జనసామాన్యానికి అద్వైత వేదాంతం అక్కర్లే అలాగే ద్వైతము ద్వైతంలో కళ్యాణాలు ఉంటాయి ప్రసాదాలు ఉంటాయి తర్వాత ఆభరణాలు చేయించి దేవుడికి ఇవ్వచ్చు కొన్ని మనం కూడా పెట్టుకోవచ్చు సో ఆ విధంగా అధిశోభ కానీ ఈ అద్వైత బట్టే వచ్చి నామరూపాలు లేవు ఏమీ లేవు మొత్తానికి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నిరధిష్టాన భ్రాంతి అనేది ఏమీ ఉండదు జగత్తు భ్రాంతి అన్నమాట ఖాయం వాస్తవమే కానీ దానికి అధిష్టానము సత్ దళదు అయితే ఈ సత్ గురించి ఇంకొక మాట చెప్తారు ఇప్పుడు నాకు సడన్ గా గుర్తుకొచ్చింది అఖండానంద మహారాజు చక్కటి వ్యాఖ్యానం ఒకటి చేశారు మీరు వింటూ ఉంటారు అనే మాట వింటూ సాధు సంత్ అని అంటారు ఎవరు అని ఒక వ్యాఖ్యానం ఒకటి చేశారు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఇగో దేవుడు ఈయన్ని ఉపాసన చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు లేకపోతే నీకు ఈ భోగాలు ఉన్నాయి వస్తాయి నీకు చెప్పి వాడు వాడిని పట్టుకుని సంత అనకూడదు దమ్ము ఆయన పేరేమిటి పురోహితుడు చర్చికి వెళ్తే నువ్వు స్వర్గానికి పోతావురా అని చెప్పేవాడి పేరేమి ఫాదర్ సంత కాదు ఫాదర్ మస్జిద్కి వెళ్తే నువ్వు దేవాలయ నువ్వు ప్యారాడైజ్ వెళ్తావని చెప్పేవాడి పేరేమిటి మౌల్వి సో అఖండానందజీ అంటారు పురోహితుడు మౌల్వి ఫాదరీ ఫాదరీ అంటారు వీళ్ళెవరూ కూడా సంతులు కాదు ఎవళ్ళైతే ఈ మతము ఆ మతము అనే భేదములన్నిటినీ అధిగమించి సకల ప్రాణికోటి ఎందు సమానంగా ప్రకాశిస్తూ ఉండే ఆ సత్ రూపమైన పరమాత్మను తెలుసుకుంటారు కాబట్టి సత్తును తెలుసుకున్నారు అన్నదానికి నిదర్శనమేమి అంటే ఈ మతములు కల్పించేటువంటి గోడలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతంగా సర్వమతములకు అతీతంగా ఒకే పరమాత్మతత్వాన్ని తమ హృదయంలో ఆత్మరూపంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు సత్తుని ఆరాధించేటువంటి వాళ్ళు కనుక సంత్ అనబడతారు నుమాగమాన్ని చెప్పారు అక్కడ నుమ్ అనే చెప్పి సత్తు కాస్త సంత్ అయినది అని ఆయన వ్యాఖ్యానం చేశారు చాలా బాగుండాలి వ్యాఖ్యానం కాబట్టి సంతనగా ఎవరు ఈ మానవులను విడగొట్టేటువంటి భేదములు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతంగా సకల మానవుల ఎందు అంతేకాకుండా సకల ప్రాణుల ఎందు అంతేకాకుండా సకల పదార్థములు చెట్టు పుట్టా బదులుగు వాటి కూడా ఒకే సంతత్వమును ఎవరు దర్శిస్తారో వారు సంత అనుబంధలు మంచిది చాలా మంచి శ్లోకం అనేది కాేపురే త్యుక్తి కానయాయు శిష్యం ప్రత్యవతే నాత్రీయం నక్యం నా కాలి శ శంక్యతేనుందో ద్వితీయం శంక్యతేనే ఉందా బా చెప్పేవాడి నాది ప్రింట్ మిస్టేక్ ఉన్నది ద్వితీయం అదే కరెక్ట్ నాతి శంకనీయమి అంటే ఇుక్తి అనుపన్న ఇత్యాశంక్య ఆహ అని కూడా అవతారిక తే నేను శక్యతే అనుకున్నా ఎందుకంటే శక్యతే కూడా సాధు ప్రయోగమే కాబట్టి నాది కరెక్ట్ ఏమో అని భ్రమపడ్డా బాగుంది కాళాభావే పురే త్యుక్తిష్ వాసనయా యుతం శిష్యం ప్రత్యేవతే నాత్రీయం నిశంక్య నేను శ్లోకం యొక్క సందర్భం మీకు చెప్పేస్తే తేలిగ్గా ఉంటుంది శ్లోకం ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఒక మంత్రాన్ని ఛాందోగ్యోపనిషత్తు నుంచి ఒక వాక్యాన్ని కోట్ చేశారు ఈ అస్పర్శయోగము శ్లోకం ముందు సత్ని మనకి ప్రతిపాదిస్తూ ఏకమేవా ద్వితీయం సత్ అంతకంటే ముందు శ్లోకంలో ఇదం సర్వం పురా సృష్టికమేవా ద్వితీయకం సదే వాసీ నామరూపే నాస్తామి వచ అని అక్కడ చెప్పారు ఈ జగత్తంతా కూడా ఇప్పుడు మనకి నామరూపాత్మకంగా కనబడుతూ సృష్టికి పూర్వము ఈ జగత్తంతా కూడా సద్రూపముగా మాత్రమే ఉండెను సత్ ఆసీత్ నామరూపములు లేకుండెను అని ఆరుణి శ్వేతకేతువుకి చెప్పాను అని వాక్యం శృతి వాక్యం అంటే చాంద్రోజ్ఞలో వాక్యం ఏమనుంది అక్కడ సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని ఉంది దాన్ని కోడ్ చేస్తున్నారు సోమ్య అంటే మీకు చెప్పాను ఓ ప్రియదర్శన అంటే పాఠం చెప్పేప్పుడు ప్రేమగా పాఠం చెప్పాలి రాదా కూర్చో నీకు లెక్కలు చెప్తాను నీకు ఎలాగ రావు నీకు తసినా కూడా తప్పదు లేరావు కూర్చో చెప్తాను అన్నారనుకోండి వాడికి ఆ లెక్కలు వాడికి అంటే వంట పడుతుంది వాడు ఆ పాశ్వు కాలేడు వాడికి అది అర్థము కాదు ముందే నెగిటివిటీ పెట్టేసినట్టు ఉంటుంది కొంతమంది అలా చెప్తారు పాఠం అలా చెప్పకూడదు వాళ్ళని కోకలేసేసి భయపెట్టేసి మీరు చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు నిరుత్సాహపడతారు నిరుత్సాహంలో వాళ్ళని పాఠమే వస్తుంది ఒకప్పుడు టీచరు ఫ్రస్ట్రేట్ అయిపోయి అలా అంటే అనొచ్చు కానీ అది పద్ధతి కాదు నెగిటివిటీ ఉండకూడదు అలాగే సో హే శ్వేతకేత నీకు ఈ వేదాంతం చెప్పిన అర్థం కాదు ఏం కాదు అయినా కూర్చోలే అన్నట్టుగా చెప్పకూడదు హే సౌమ్య అంటే ప్రియదర్శన అంటే ప్రియదర్శనుడు ఎందుకైనాడు వేదాంత పాఠం చదువుతానని వచ్చాడు ఎవరు వస్తారండి వేదాంత పాఠం చదువుతానని వస్తారా ఎవరన్నాను రాదు ఆయన ఏం చెప్తారనుకంటే వేదాంతం చెప్తా వేదాంతమా ఈ మెట్ట వేదాంతం మనకెందుకో అని ఎక్కడికో పురాణానికి పోతారు అక్కడ లలిత సహస్రనామం చెప్తున్నట్టు అంటే అంక గెలుపుతారు పైగా కుంకుమ పూజ కూడా చేయిస్తారు సహస్రనామం అయిన తర్వాత కుంకుమ పూజ చేయిస్తారంటే మొత్తం నగరం అంతా అక్కడ ప్రత్యక్షం పైగా దంపతులు కలిసి కనుక హోమం చేసుకున్నట్లయితే సుదర్శన హోమము అన్ని కోరికలు తీరిపోతాయి అంటే మొత్తం దంపతులందరూ అక్కడే ఉంటారు కాబట్టి వేదాంత పాఠం చెప్తాను అంటే వచ్చానుంటే మరి వాళ్ళని చూస్తే ఆనందం కలగదు అందుకోసం ఆరుని శ్వేతకేతువుని హే సౌమ్య అని సంబోధించాడు ఈ సౌమ్య యోజన మీరు కనుక కూడకూడదు సోమ్య గురించి చెందజేయద్దు హే సోమ్య ఈ జగత్తు నామరూపాత్మకమైన ఈ జగత్తు పూర్వము పూర్వము సృష్టికి ముందు సత్తురూపముగానే ఉండను అని చెప్పారు ఇప్పుడు సత్తునందు ఏమన్నా ఇంకో ఒకటేనా సత్తు రెండు మూడు నాలుగు ఐదు సత్తులు ఉంటాయా రేపు గోవుందనుకోండి గోవు అంటే ఒక్కటే ఉంటుందా ప్రపంచంలో ఒక్కటే గోవు ఉంటుందా ఒకటే గోవు అనేది జాతి అనేక గోవులు గోవ్యక్తులు అనేక ఉంటాయి అలాగే సత్తు అనేది ఒక జాతి ఇదో సత్తు అదో సత్తు అదో సత్తు అలాగా చాలా సత్తులు ఉంటాయా ఉండవు సత్తు లోపల ఏమన్నా భేదాలు ఉంటాయా స్వగత భేదాలు మనిషి లోపల చేతులు కాదు అన్నట్టుగా సత్తు లోపల ఏమైనా భేదాలుంటా ఉండవు సత్తు కంటే భిన్నమైనది రెండవది ఏదైనా ఉంటుందా ఉండదు అని చెప్పారు అదే అద్వైతం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము సత్ పరమాత్మ అంటారు అయితే మీరు ఏమన్నారు ఈ జగత్తు జగత్తు అంటే అనేకము నామరూపాత్మకము ఇది పూర్వము సృష్టికి పూర్వము సద్రూపముగా ఉండేను అని మీరు చెప్పారు మీ అద్వైతానికి భంగము వచ్చింది ఎందుకని పూర్వము అన్నారంటే కాలమును మీరు అంగీకరించినట్టయింది కదా భూతకాలమును చెప్పారంటే కాలాన్ని స్వీకరించినట్టు అయింది కదా కాబట్టి ఇప్పుడు ఎన్ని సత్తు కాలము ఇంకా అద్వైతం ఏమిటండి అదేదానికి భంగం వచ్చింది కదా మరి అని శంక దాని మీద సమాధానంగా ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు చూడండి మనస్సు సర్వమును కాలము యొక్క పరిధిలో పెట్టి వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది మనస్సు మీరు మనస్సుని పక్కన పెడితే కాలమనేది ఉండదు దాని తర్వాత మీరు మళ్ళీ ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి సూక్ష్మం అంటే ఏమిటి మనము ఒక పద్ధతిలో ఆలోచించటానికి అలవాటు పడుతుంటాం ఆ అలవాటు ఎప్పటికీ అలవాటు నిన్నటిది మొన్నటిది కాదు చిన్నప్పటి నుంచి వస్తుంది ఆ అలవాటు ఒక పద్ధతిలో ఆలోచించే అలవాటు దాంతో ఏమవుతుంది ఆ అలవాటు సత్యం భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి మేము ఇలాగే అనుకుంటున్నాము కాబట్టి సత్యము ఒకసారి మా గురువు గారు కొందరు శుభ్రహస్ గారు మేము యజ్ఞం అక్కడ యజ్ఞంలో మంత్రాన్ని ఆయన చదువుతున్నారు యజ్ఞం పరిసమూహ్య అని ఉండాలి పరిసమూహ్య సమ్హియా ఊహు ధాతు యాప్రత్యయం పరిసమూహ్య అని ఉండాలి ఆయన పురోహితుడు పరిసమూహ్య అని దీర్ఘం పెట్టాడు పురోహితులు హ్రస్వాలకి దీర్ఘాలు దీర్ఘాలకి సంగీతం వాళ్ళు ఎలాగో పెడతారు సంగీతం వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి ఏదో ఆ రాగం కుదరడం కోసం పెడతారు లేకపోతే రాగం కుదరదు సంగీతంలో వాడు దీర్ఘం పెడతారు హ్రస్వం ఉంటుంది అక్కడ వాతాపి గణపతి భజే అని అక్కడ వాతాపి అని హ్రస్వం కానీ రెండోసారి ఏమంటాడు వాతాపి అంటూ దీర్ఘం ఏదో పెడతాడు అది కాకపోవచ్చు దృష్టాంతం ఇంకేవో ఉంటాయి దృష్టాంతాలు ఒకప్పుడు వాళ్ళు దీర్ఘం పెట్టిన చోట సంస్కృతం చదువుకున్న వాడికి మనసుకి కష్టం అనిపిస్తుంది అయితే పాడి వాళ్ళకి సంస్కృతం రాదు కనుక వాళ్ళు సేఫ్ సంస్కృతం రాదు తెలుగు కూడా రాదు ఆ కీర్తన తెలుగులో ఉంటుంది తెలుగు కూడా ఎంత ఎంత సౌకర్యమో హ్యాపీ సంస్కృతం తెలుగు రాదు కీర్తన పాడేస్తూ ఉంటే జబర్దస్త్గా పడేయచ్చు సరే సంగీతం వాళ్ళు ఎలాగో దీర్ఘాలు పెడతారు దీర్ఘం పెట్టకపోతే వాడికి ఆ రాగం కుదరదు కానీ మంత్రాలు చెప్పి వాడికి రాగంతో సంబంధం లేదుగా వాళ్ళు దీర్ఘాలు పెట్టకూడదు కానీ పెట్టారు పెడుతూ ఉంటారు పరిసమూహ్య అంటారు ఊరికే ఇంత పడుకు దీర్ఘం అనవసరం అవసరం లేకుండా దీర్ఘాలు చూస్తూ ఉంటారు శాస్త్రి దీర్ఘం పెట్టకండి పరిసమూహ్య అని హరస్వం చెప్పండి అని ఈయన అన్నారు కదా పెద్దవారు అన్నప్పుడు అలాగేనండి అని నొరు మూసు అపురోహితుడు పావును ఒక్క ఇంత ఎత్తులు లేచాడు మా చిన్నప్పటి నుంచి అలాగే చెప్తున్నా ఉండే మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను మా తాత దగ్గర నేర్చుకున్నాను మూడు తరాల నుంచి అలాగే చెప్తున్నామండి అన్నాడు ఆయన అంటే ఈయనన్నారు మూడు తరాలు కూడా తప్పేరా అన్నారు ఈయన ఆయన ఒప్పుకోలేదు మళ్ళీ ఈమెకి ఈయనకి ఏదో గుణపాఠమా అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి కూడా పరజమూహియా అని చెప్పాను అంతే తప్ప దిద్దుకుందామనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉంటుంది అలా ఉంటా ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక పద్ధతిలో ఆలోచించటానికి అలవాటు పడి ఆ అలవాటు చిన్నప్పటి నుంచి మనకు వస్తూ ఉంటే అదే సత్యమని అనిపిస్తుంది అందుకోసం చెప్పాను ఇప్పుడు మీరు ఆలోచించండి కాలము అనేది స్వతంత్రంగా ఒకటి ఉంది అని మీరు అనుకుంటారు మీకంటే భిన్నంగా స్వతంత్రంగా బయట జగత్తులో ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడానికి అలవాటు పడతారు పైగా కాలము చెప్పడానికి గిడియారం ఎక్కడ ఉంటుంది మీ లోపల ఉంటుందా మీకు బయట ఉంటుందా మీకు బయటే ఉంటుంది గోడకు ఏ చేతికి పెట్టుకున్నా మీకంటే బయటే ఉంది తప్ప మీలో ఉన్నది కాదు కదా కాబట్టి గడియారం బయట ఉంది కనుక కాలము కూడా బయట ఉన్నది అనే ఒక భ్రమలో జనులు ఉంటారు నేను ఒక మాట చెప్తాను మీరు మీ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆ అనుభవం నుంచి సరైన గుణపాఠం మీరు తీసుకోవాల్సి ఇప్పుడు మీరు బస్సుకి ఒక గంట ముందు రైల్వే స్టేషన్కి రైలు రావడానికి ఒక గంట ముందు వెళ్ళిపోయారనుకోండి అక్కడ ఏం చేయాలో తెలియచాక తెలియక కాలు కాదిన పిల్లిలా ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పటి నుంచి అటు నుంచి ఇట్టు తిరుగుతుంటే నిమిషము ఐదు నిమిషాల్లాగా అనుభవానికి వస్తుంది ఏమండి నిమిషం ఐదు అనిపిస్తుంది నిజంగా అనిపిస్తుందండి యూ రియల్లీ ఫీల్ ఏమిటబ్బా అరగంట అంటే ఇంత ఇంతల్లా సాగిపోతుంది ఏమిటి అరగంట ఈ గంట ఇలా సాగిపోతుంది ఏమిటనే అనిపిస్తుంది అలా అనిపిస్తుంది గంట ఏదోలా సాగుతూ సాగుతూ ఉన్నట్టుగా ఎప్పటికీ గంట అనేది తెవల్లే తెవలదు అన్నట్టుగా అనిపిస్తుంది ట్రైను ఏడున్నరకి మీరు ఆరున్నరకి బాలానగర్లో ట్రాఫిక్లో ఉన్నారు ఇప్పుడు గంట ఎలా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అయినా పోయి ఆరున్నర ఇన్ని ఇంకా బాలానగర్లోనే ఉన్నాం ఇంకా గంట ఉందేమో పర్వాలేదు ఆ ట్రాఫిక్ అంతా ముందుకు సాగి సాగి సాగి బోయినపల్ల వచ్చేప్పటికి ఆరు ఏడై కూర్చుంది అయితే ఇంకా ఏడైపోయింది ఈ టైం ఇంతల్లా వెళ్ళిపోతుంది ఏమిటి ఇంతకీ మీరు ఏడున్నర లోపల అక్కడికి రానేలేదు ట్రైన్ వెళ్ళైపోయింది ఆ గంట ఎలా అనిపిస్తుంది ఆరున్నర నుంచి ఏడున్నర మీరు వెయిటింగ్లో ఉన్నప్పుడు ఆదుర్దాలో ఉన్నప్పుడు గంట ఎలా అనిపిస్తుంది చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్టుగా మీకు అనుభవాన్ని కలి మీ అనుభవం నేను చెప్తున్నా మీరు ఈ రెండు అనుభవములను మీ కలిగిన అనుభవాల్ని మీరు సరిచూసుకోవాలి ఉంటే కాలం అంటే వాచీలో ఉంటుంది గోడ మీద అనుకోకూడదు ఈ వాచీలని గోడల్ని పక్కన పెట్టి గోడ పక్కన పెట్టి మీ అనుభవాన్ని మీరు చూసుకుంటే మీకు సంగతి తెలిసిపోతుంది ఏమిటంటే మనస్సుని బట్టి కాలము తప్ప స్వతంత్రము కాదు నూటన్కి ఐన్స్టైన్కి ఇంతే తేడా కాలము స్వతంత్రంగా బయట ఉంటుంది గడియారంలో ఉంటుంది కాలము అనుకున్నాడు నూటన్ ఆయన ఫిజిక్స్ ఆయన నడిపించాడు కొంత ఫిజిక్స్ నడుస్తుంది ఇప్పుడు మన జీవితం అలాగే నడిచింది కదా యాభై ఏళ్ళ జీవితం ఎలా నడిచింది గడియారంలో కాలం ఉంటుంది గడియారం గోడకు ఉంటుందని అడ్డు వచ్చిందా అడ్డేమైనా వచ్చిందా ఉద్యోగాలు చేశాం పిల్లలని కన్నాం కాపరాలు చేశాం అన్నీ అయిపోయి యాభై ఏళ్ళే అయిపోయింది ఏమీ అడ్డు రాలేదు గడిచింది కదా న్యూటన్ ఫిజిక్స్ కూడా అలాగే గడిచిపోయింది ఐన్స్టైన్ ఏమన్నాడంటే కాలము గడియారంలో ఉండదురా కాలం మనస్సులో ఉంటుంది రిలేటివ్ టు దైండ్ ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని కనుక ఈ హీటెడ్ స్టవ్ ఉంటుంది చూడండి గాడిపోయి పక్కన మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెడితే నిమిషం సేపు మిమ్మల్ని కూర్చోపెట్టితే నిమిషం అయిన తర్వాత బయటికి వదిలిపెడితే మీకు ఆ నిమిషం ఎలా గంటలా అనిపిస్తుంది క్రిరాజుతో కలిసి పార్కులో ఒంటరిగా కూర్చున్నాడు వాడికి గంట ఎలా అనిపిస్తుంది నివసం ఎలా అనిపిస్తుంది ఎప్పుడు టైం ఈజ్ నాట్ అవుట్ సైడ్ టైమ్ ఈజ్ ఇన్ మైండ్ టైమ్ ఈస్ అిలేటివ్ మనస్సును బట్టి టైం ఇప్పుడు ఇది తిప్పినప్పుడు రెండును పి అనే రెండు రూపాలు దేన్ని బట్టి వచ్చాయి తిరగడాన్ని తిరిగితే ఉన్నాయి లేకపోతే ఇలా తిప్పకుండా ఇలా పెట్టారనుకుండా ఉన్నాయా లేవు ఇప్పుడు ఉన్నాయి తిట్టితే ఉన్నాయి లేకపోతే లేదు అలాగే మీ మనస్సు ఒక రకంగా కదిలితే కాలము మెల్లగా నడుస్తుందని అనిపిస్తుంది మనస్సు మరోలా కదిలితే కాలం మహావేగంగా పోతుంది అని ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక గంట సేపు గడవడం దుర్భరం కానీ ఒకప్పుడు వారము అలా చూస్తూ ఉండగా వెళ్ళిపోయిందని అనిపిస్తుంది చూస్తూ ఉండగా వారం వెళ్ళిపోయింది వన్ వీక్ టైం వెళ్ళిపోయింది ఇట్ ఈజ్ అ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవరీ కాబట్టి కాలము అనేది మనస్సు యొక్క కదలికపై ఆధారపడి ఉంటుంది ఇంతకీ కాలము మనస్సులో ఉంటుంది మనస్సు ఒక కదిలినప్పుడు కాలము స్లోగా కదులుతుంది అలా అనిపిస్తుంది మనస్సు మరో రకంగా కది చలని చెలించినప్పుడు అదే కాలము ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది స్వప్నంలో కాలాన్ని చూడండి స్వప్నంలో ఐదు నిమిషాలు ఉంటుంది స్వప్నం కానీ మీకు గాథ స్వప్నంలో మీకు కలిగిన అనుభవం పది సంవత్సరాల అనుభవం ఐదు నిమిషాల్లో పుంచుకుపోయి కనపడుతుంది మేము వట్ అనే సినిమా ఒకటి చూసాం వారి వేరే వక్త్ ఇప్పటికి ఆ పేరు కూడా చెప్తే ఇప్పుడు వాళ్ళకి తెలియదు బలదేవ్ సహాని అని ఒక పెద్ద కథానాయకుడు ఉండేవాడు బలరాజ్ సహాని పెద్ద కథానాయకుడు అతడు అతని అతని సినిమాల్లో దో దో జమీన్ అని ఒకటి వక్త్ అతను అప్పట్లో హీరో ఈ దేవానందు కుంకలు వీళ్ళందరూ తర్వాత వచ్చారు అతను బలరాజ్ సహాని వస్తే హీరో వక్త్ సినిమాలో అతను తో ప్రారంభమవుతుంది సినిమా అతను హీరో దాంట్లో ఇంకా వీళ్ళు ఎవరో ఉన్నారనుకోండి ఆ సినిమా దాని పేరే వక్త్ అంటే కాలము సో ఆ సినిమా మీరు చూశారనుకోండి సపోజ్ మీకు ఎంత కాలము అనుభవానికి వస్తుందో తెలిసిన పదేళ్ల కాలం అనుభవానికి వస్తుంది సినిమా ఇట్ ఈస్ జస్ట్ స్ప్రెడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుభవానికి వస్తుంది అల్లాజ్ సహాని కుటుంబము ఒక భూకంపం వచ్చి చల్లా తెదరైపోతుంది పదేళ్ల తర్వాత మళ్ళీ అందరూ కలుసుకుంటారు అంటే కాలము సెపరేట్ విడతీసింది మళ్ళీ కాలమే కలిపింది అని ఆ సినిమా యొక్క కథ కాబట్టి కాలము మీకు ఆ సినిమా ఎంతసేపు ఉంటుంది మూడు గంటలు ఉంటుంది కానీ మీకు అనుభవం ఎలా కలుగుతుంది పది సంవత్సరాలు అనుకోవడం జరుగుతుంది కాబట్టి కాలము ఎక్కడ ఉన్నది సినిమా తెర మీద ఉందా మీ మనస్సులో ఉందా మీ మనస్సులో ఉంది తెర మీద ఉందనుకోకూడదు తెర మీద ఏముండదు కాబట్టి కాలము మనస్సులో ఉంటుంది మనస్సు యొక్క కదలిక ఒక రకమైన కదలికకే కాలము అని పేరు కాబట్టి మనస్సు యొక్క కదలిక అంటే నామరూపాత్మకము కదా ఇట్స్ ఎ మెంటల్ ఫార్ సైకలాజికల్ ఫార్మ్ కాలము కూడా కాబట్టి అది కూడా నామరూపాల్లో పడిపోయి అది కూడా మిక్స్ అయ్యే కాలము కూడా మిక్స్ కాబట్టి ఆ సద్రూపమైన పరమాత్మ యొక్క అద్వితీయత్వానికి భంగము లేదు అసలు ఏంటండి ఇప్పుడు ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసిద్దాం కాలాభావే కురా ఇది ఉక్తి కాలవాసనయా ुत शिष्यं प्रति तेनालीय नी श्यू लेनपु पुरा पू इति पलुकू कालवासनया కాలము యొక్క వాసనతో యుతం కూడిన శిష్యం ప్రతి ఏవా శిష్యుని ఉద్దేశించి మాత్రమే అంతే కాలమనేది ఏమీ లేదు ఉన్నది ఏమిటి సత్ సతుయే ఉన్నది మరి కాలం కాలము కూడా మిథ్యనయ్యా ఇట్స్ అ సైకలాజికల్ ఫార్మట్ ఈజ్ అది కూడా నామరూపాలే అది కూడా ఒక మెంటల్ రూపానికే కాలము అని పేరు ఫిజికల్ రూపమునకు టేబుల్ అని పేరు మెంటల్ రూపమునకు కాలము పేరు కాబట్టి అది కూడా మిథ్యనే కల్పితమే కాబట్టి దానివల్ల అది ఉన్నది అవ్వదు మరి అయితే కాలము యథార్థం కాకపోతే శిష్యుడైన శ్వేతకేతువును ఉద్దేశించి పురా అనే మాట మరి గురువు పలికినాడుగా ఆరుణి పురా ఎలాగా సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అగ్రే అగ్రే అంటే పురా అని అర్థం సృష్టికి పూర్వము అని కాలమునకు సంబంధించిన పదాన్ని మరి ఎందుకు పలికాడు ఆయన అంటే ఈ శిష్యుడు ఉన్నాడే శ్వేతకేతు వాడు కాలవాసనతో కూడి ఉన్నాడు వాడు కాబట్టి వాడికి పాఠం మొట్టమొదటి రోజున అన్నప్రాసన నాడు అవకాయం పెట్టడం వాడు పాఠానికి వస్తూనే కాలము మిథ్యా అంటే వాడికి ఏమీ అర్థం కాదు కాబట్టి వాడికి అరే ఒకప్పుడు అని చెప్పి ఆ కాలము సత్యమా అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాడికి కాలవాసన ఉన్నది కాలవాసన ఉన్న శిష్యుణ్ణి ఉద్దేశించి కాలమును మనస్సులో కాలమును పట్టుకుని అదేదో సత్యమా కాలము సత్యమా అన్నట్లుగా ఆయన ఆరుని పలికినాడే తప్ప కాలము సత్యము అని ఆయన బోధిస్తున్నట్లు కాదు ఇప్పుడు మీతోటి నేను బంగారం పాఠానికి వచ్చానంటే ఆ గంటన్నరసేపులోను ఒక నాలుగు సార్లైనా బంగారము అనే మాట నేను అంటాను బంగారం మాట అనకుండగా ఆ రోజు భిక్ష ఉండదు పాఠం ఉండదు నిద్ర కూడా పట్టదేమో అనిపిస్తుంది అయితే నేను బోధ ఏం చేస్తున్నట్టు పరమాత్మ సత్యమని చెప్తున్నానా పరమాత్మ బంగారము రెండు సత్యములని చెప్తున్నా పరమాత్మ సత్యమనే చెప్తున్నా బంగారము సత్యమని నేనేం చెప్పట్లా కానీ లోకంలో జనులు బంగారము ఆభరణములోనే వాసనతో కూడి ఉంటారు కనుక ఆ వాసనను బేసిక్ బేసిస్గా చేసుకుని నామరూపముల యొక్క వ్యాఖ్యానాన్ని చేయడం తప్ప బంగారము సత్యము చెప్పడం అభిప్రాయం కాదు అలాగే ఇప్పుడు మృత్తికైతేవ ఓ శిష్యుడు మృతికైత్యేవ సత్యం ఉందిగా మటి ఏ సత్యము కాబట్టి బ్రహ్మ ఇప్పుడు ఎన్ని సత్యాలు వచ్చాయి అక్కడికి బ్రహ్మ సత్యము మృతికా సత్యం దానికి సమాధానం ఏం చెప్పారో బ్రహ్మ సత్యం మృత్తికా సత్యం కాదు మృత్తికా ఇత్యేవ సత్యం ఇటీ ఉంటుంది బ్రహ్మ ఇతి సత్యం కాదు బ్రహ్మ సత్యం మృత్తికా సత్యము కాదు మృత్తికా ఇతి సత్యం అంటే ఇతి అనేది ఏం చేస్తుందంటే ఆ మృత్తిక యొక్క సత్యత్వాన్ని ఆ దృష్టాంతానికి పరిమితం చేస్తుంది మృత్తిక అని సత్యము అంటే ఆ సందర్భంలో అది సత్యము అని అర్థం అంతేకాని సర్వాత్మనా సత్యం కాదు అనివే కాబట్టి అటువంటి శిష్యుణ్ణి ఉద్దేశించి పాపం శిష్యుడికి కాలవాసన ఉన్నది ఇంకా తత్వమశీ తెలియదు కదా అతనికి ఇంకా కాలవాసన ఉన్నది తత్వమశీ బోధించడానికి టైం ఉంది ఇంకా చాలా టైం ఉంది సదేకమేమ సోమ్యేతమగ్రహీతను మొదలుపెట్టినా ఏడెనిమిది ఖండలైతే కానీ ఇంకా తత్వమశ చెప్పరు అలా ముందే చెప్పరు తత్వమశే అని అంటే పరబ్రహ్మ తప్ప వేరే ఏమీ లేదు శిష్యుడి యొక్క హృదయంలో కాలవాసన గట్టిగా ఉన్నది కనుక ఆ అటువంటి శిష్యుడిని ఉద్దేశించి పలికిన పలుకుయే తప్ప కాలము సత్యమని చెప్పుటెందు అభిప్రాయము కాదు తేనా అందుచేత అత్ర ఈ వాక్యమునందు ద్వితీయం సద్రూపమైన పరమాత్మ కంటే రెండవది నశంక్యతే శంకించబడుటలేదు హి నిశ్చయము కాబట్టి కాలం మాట చెప్పే పురాణ నాడు కనుక కాలాన్ని స్వీకరించి చెప్పినట్లయింది కనుక పరమాత్మతో పాటుగా కాలం అనేది ఒకటి ఉన్నది అని మీరు శంకించటానికి వీలు లేదు సరిపడిందండి అర్థం చెప్దాం అంటే సంస్కృతంలో విద్యార్థులకి రెండుసార్లు అర్థం చెప్తే వాళ్ళకి సంస్కృతం కొంత బలపడుతుంది అందుకోసం కాలాభావే కాలము లేనిదై ఉండగా పురాపూర్వము ఇది అని కాలవాసనయా కాలము యొక్క వాసనతో యుతం కూడిన శిష్యం ప్రత్యేవ శిష్యుని ఉద్దేశించి మాత్రమే ఉక్తి పలుకు ఆ పలుకు చేత అంటే ఆ పదము చేత అలా చెప్పచ్చు లేకపోతే తేనా అందుచేత అత్ర సదేకమే సోమ్యేదమగ్ర ఆసీత్ అనే ఈ వాక్యమునందు ద్వితీయ రెండవది నంక్యతే శించముదుటలేదు హీనిశ్చయము కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయా యుతం శిష్యం ప్రత్యవతేనాయ శక్యోద్యం పరిహారో వా అద్వైతాషయాోదన్నాస్తిత్తర ఒక చిన్న మెడిటేషన్ ఏదైనా ఒక దీపాన్ని అర్పిస్తే చేతికి అందు సరిపడుతుంది ఆ మాత్రం చేకటి చాలు ధ్యానము అనేదాన్ని ఏ విధంగా మనం ఆరంభించాలి అనేది ఒక్కసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను దేహముతో మొదలు పెట్టాలి దేహమును ముఖ్యంగా నడుమును మిఠారుగా పెట్టి కూర్చోవడం చేత బ్రెయిన్లోకి చక్కటి రక్త ప్రసారం ఇంప్రూవ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇలా రిటైర్గా కూర్చున్నప్పుడు బ్రెయిన్కి చేరే రక్తంలో పది శాతం వృద్ధి ఉంటుంది అంచేతనే మీరు ఇలా రిటైరుగా కూర్చోగానే మీకు సావధానత తెలుసుకోవాలి ఆ దేహము యొక్క మూమెంట్ని అర్థం చేసుకోవాలి దేహములో ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది మనస్సును బట్టి వస్తుంది అంటే దేహములో కండరములు అవి కొంచెం బిగిసి ఉంటాయి టైట్గా ఉంటాయి అలా ఉండకూడదు భుజములు టైట్గా ఉన్నాయా చూసుకోవాలి వాటిని లూజ్గా పెట్టుకోవాలి చేతులు లూజుగా ఉండాలి సాధారణంగా చేతులు ఎన్నో పట్టుకోవడానికి సిద్ధంగా అన్నట్లుగా ఉంటాయి ఏదో పట్టుకోవాలన్నట్టు ఏదో ఒకటి పట్టుకోవాలి లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి రడి ఏదో ఒకటి పట్టుకోవడానికో ఏదో ఒకటి చేయడానికో రడి ఈ చేతులు అలా ఉంటాయి అదంతా కూడా వాసన కర్మవాసన దాన్ని ప్రక్కన పెట్టే చేతులను యూజ్గా విశ్రాంతిగా పెట్టుకోవాలి నేను ఈ జగత్తులో చేయాల్సింది ఏది లేదు అలా తనకు తాను నచ్చ చెప్పుకోవాలి సెల్ఫ్ టాక్ సెల్ఫ్ తనకు తాను చెప్పుకోవాలి ఈ జగత్తులో నేను పొందదగ్గది ఏదీ లేదు ఈ జగత్తులో నేను చేయవలసినది ఏదీ లేదు ఆత్మకర్త కాదు మనస్సు ఎప్పుడూ ఒక స్ట్రెస్లో ఉంటుంది ఆ స్థితిని సర్దుబాటు చేసే చక్కని ఉపాయము చిరునవ్వు పెదవులపై చిరునవ్వు ఉండాలి చిరునవ్వు మానసికమైన ఒత్తిడికి గొప్ప మందు నివారణోపాయం ఈ చిరునవ్వును నేను అన్ని సందర్భములలో నిలబెట్టుకోగలుగుతానా అంటే ఎదరవాళ్ళు మమ్మల్ని పరుషంగా పలికినా కూడా నిండించినా కూడా ఈ చిరునవ్వును నేను అట్టి పెట్టుకోగలుగుతానా అందరి ఎడల చిరున ఊతో ఉండగలనా కళ్ళను తేలికగా మూసి ఉంచాలి నొప్పి పెట్టాలి నేను ఉన్నాను ఉన్నాను అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నేను అంటే ఉండుటయే నేను ఉన్నది దానికే నేను అని పేరు ఆ పేరు కొంచెం పక్కన పెట్టండి పేరు వెళ్ళి ఇంగుకా సప్ సత్తపై చేసిన ఆరోపమే నేను నేను అంత మాత్రం తప్పేమే కాదు కానీట అనే అనుభవము అనుభూతి ఇన్నర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనుభూతి సత్తు యొక్క అనుభవం దానికే నేను అని పేరు నేను అనేది ఒక పేరు ఉన్నది ఏంటి సత్ అనుభవం ఈ సత్తు యొక్క అనుభవము నందు అక్కడ అనే దేశము దేశ భావన ఉందా ఇక్కడ అక్కడ అనే దేశభావనలు మనస్సు యొక్క కదలతలు బట్టి వస్తాయి శుద్ధమైన అనుభవము ముందు సత్ మాత్రమే దేశము లేదు అలాగే ఇప్పుడు అప్పుడు ఉదయము సాయంకాలము ఇలాగంటి కాల భావనలు కాలమునకు చెందిన ఐడియాస్ ఎక్కడున్నాయి సత్ అనుభవంలో ఉన్నాయా పరిశీలించండి ఉన్నాయా మనస్సు యొక్క కదలికలో ఉంటాయి ఈ సదు సదా సదు అనుభవంలో కాలభావన లేదు ఉండి నేను నేను నేను అనే నామాన్ని పక్కన పెట్టేస్తే సదనుభవం స్సు యొక్క సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టి సద్రూపంగా ఉండిపోవాలి సత్ నుండి అహం పుడుతుంది నేను పుడుతుంది అహం నుండి మనిషి పుడతాయి మనిషి నుండి తల్లి తండ్రి కొడుకు ఇవన్నీ పుడతాయి వాటనన్నిటినీ ప్రక్కన పెట్టి శుద్ధమైన సత్ శాంతింతి శాంతిక్స్ విశ్రాంతిగా కూర్చోవాలి కన్నులను మూసి ఉంచి కూర్చోవాలి అలా సద్రూపంగా సత్తు యొక్క అనుభవముతో ఉండాలి దేర్నెస్ was own pure being again the awareness of one's own pure being dinni parva abhyasam kiya valaanga kon mana oh yimke sadvidya సన్షాన్ని ఆత్మనిష్టా అని ప్రే మంచి